శ్రీ గురుభ్యో నమ బ్రహ్మానందరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వవాతి గనసదృం తమిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భో తీతం త్రిగుణరహి సద్గరు తం నమా నమో బ్రహ్మా బ్రహ్మ విద్యా సాం ప్రయ కర్తృవ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజలఘన ప్రత్యగ బ్రహ్మైవా అహం పదార్థరగి సివసృష్ణపధ్యమా అస్మదాచార్యపర్యంథ వందేపరం పరా హరి ఓ శ్రీగురువ్యో నమ హరి ఓ गणपति प्रार्थना सरस्वती प्रार्थना तरवा त्रिमूर्त ईग प्रार्थना श्रीकु मुला पूजे नेपड़ लोका, लोका మరిలో సాధింతు నిందర జక్తి బోధింతు ముందు సాధనవృత్తి చే సహస్రాముజేరీ చోధం తూ బయలు శుధాంతరంగూడై గాధలన్యూ కీటంచ ద గమన గమ్య నిరాళయం బగు బోధమి న కుంభకములో పూర్తి నిండు సాధితు నిప్తి బోధితు సాంప్రదాయకమైనటువంటి బోధలో గణనాథుని వాగ్దేవతను ప్రార్థించిన పిమ్మట గ్రంథారంభంలో సృష్టికి మూలమైనటువంటి త్రిమూర్తులను గురుస్వరూపంగా భావించి ప్రార్థించటం ఆనవాయిత సాంప్రదాయ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని అందరూ గురు ప్రార్థన చెప్పుకునేటటువంటి సంస్కృతి నుంచి సాంప్రదాయం నుంచి మనమంతా వచ్చాం గురువే సర్వస్వం అని నిర్ణయించబడినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి అందువల్ల ఈ ప్రార్థనలో పునరావృత్తి కలిగినటువంటి మకుటం సాధితు ని తత్పర జ్ఞప్తి బోధితు ముందు ఇది రెండుసార్లు ఆవృత్తి చెంది మొదటి భాగాన్ని పరిశీలిస్తే మనం మొదటే చెప్పుకున్నాం మొదటి భాగం సగుణ నిర్గుణ సంగతంగా ఉంటుంది రెండవ భాగం పరిపూర్ణ నిర్గుణ భావాన్ని అందిస్తుంది కాబట్టి ఈ కదార్ధరత్నావళి అన్ని పద్యాలని ఈ రీతిగా చాలా సూక్ష్మమైనటువంటి పరిశీలనతో స్వానుభవమైన పరిజ్ఞానంతో మనం పరిశీలించాలి ఈ కదార్థ రత్నావళిలో సుమారుగా ఒక నాలుగు పద్యాలు వరకు ఉండవచ్చు మొదటి భాగాన్ని పరిశీలిస్తే శ్రీకరులగుమ్మూర్తుల చేయుడు ఎప్పుడు చాలా ముఖ్యమైన విషయం సాధకుల ఎపుడున్ అంటే సదా అవస్థాత్రయంలో జనన మరణాలలో ఎడబాయకుండా ఎడము లేకుండా రెప్పపాటైనను ఎడము లేకుండా ఎప్పుడు రెప్పపాటైనా ఎడము లేకుండా ఎప్పుడూ పూజ చేసే విధానం ఎలాగో తెలిసిన ఎవడు వాడు అధికారి త్రిమూర్తుల దర్శనాన్ని పొందాలి అంటే సాధకుడికి సాధికారత ఉండాలయ్యా అంటే అర్హత ఉండాలయ్యా అంటే రెప్పపాటు ఎడము లేకుండా మది నిలపగలిగేటటువంటి శక్తి సామర్థ్యం సాధనా బలం ఉండాలి అటువంటి వాడు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములనే చతుర్విధ ముక్తులను ఆ త్రిమూర్తులను బ్రహ్మస్వరూపంగా భావించినప్పుడు పొందగలుగుతున్నాడు శ్రీకరులఘుముర్తుల శ్రీశబ్దంతో ప్రారంభించబడింది ఈ ప్రార్థన పంచప్రణవాలలో శ్రీంకారం ఒక జ్ఞాన ప్రభావాన్ని జ్ఞాన ప్రచోదనాన్ని కలిగించేటటువంటి ఉత్తమమైనటువంటి బీజాక్షరం ఓంకారం ప్రణవం అందరికీ తెలిసినప్పటికీ శక్తి ప్రణవాలుగా పంచప్రణవాలుగా పేరొందినటువంటి ఐంకారము హ్రీంకారము శ్రీంకారము ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఇవి వృషక్రమంలో అనుసంధానం చేసినప్పుడు మానవుడిలో ఆ బీజాక్షర సంపుటీకరణ అనంతమైన శక్తిని ప్రభవింపచేస్తుంది అలా ఉపాసన చేసి తరించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఈ ప్రార్థన శ్రీంకారంతో ప్రారంభమైంది ఒక రకంగా మాట్లాడితే ఈ సకల సృష్టి ఈ సర్వము కూడా శ్రీంకారమే క్షీరాబ్ధి ఎందు ప్రభవించినటువంటి సమస్తము కూడా శ్రీంకారమే ఈ పాల ఎక్కడో లేదు మానవ హృదయంలోనే ఉంది ఆ దేవాసురులు ఎక్కడో లేరు ఆ దేవతలు అసరులు సత్వగుణం తమ గుణం అల్లెత్రాడైనటువంటి వాసుకి ఎక్కడో లేదు నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఈ మథనం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది ఈ క్షీరసాగర మథనంలో అనేక ఉత్పన్నం ఉంటాయి గుణత్రయ సంయోజనంతో ఉత్పన్నమైనవన్నీ జీవభావంతో దేహ తాదాత్మ్యతతో ఊనుకుని విషయ తాదాత్మ్యతతో ఉన్నటువంటి వారిని ఆశ్రయిస్తూ వా అవి మాకు అవసరం లేదు అనేటటువంటి జ్ఞాననిష్ట కలిగినటువంటి వారికి సాక్షిభావం కలిగినటువంటి వారికి పరమాత్మని పొందగలిగేటటువంటి విశిష్టమైనటువంటి దివ్య జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆత్మజ్ఞానంతో కూడుకున్నటువంటి నిర్ణయాలన్నీ జ్ఞానమంతా చేరుతూ కాబట్టి మూడు మూర్తులుగా కనబడుతున్న ఈ ముగ్గురు కూడా శ్రీంకారమనే ఒకే ఒక బీజం నుంచి ఉత్పన్నమయ్యారు ఈ శృంకారం ఆదిశక్తికి నిరూపణ శకారము రకారము ఈ మూడు మూడు బీజాక్షరాలు కూడి ఉన్నాయి ఇందులో షకార రకార ఈకారములతో కూడితే శ్రీంకారమైంది ఇందు షకారము శంభవేత ఈ షకారము శంభవుడుగా రుద్రుడుగా వ్యక్తమైంది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి బీజాక్షరా నమ శంభవే జ మయోభవేత నమశ్యంకరాయరాయ నమ శివాయ శివతరాయజ ఈశ్వరుని యొక్క నామాలలో శంభుడు అనేటటువంటి నామం వారికి ప్రీతిపాత్రమైనటువంటిది శం కరోతి ఇది శంకర సర్వ సర్వజీవులకు సకల సృష్టికి శుభాన్ని వసకేటటువంటి శం శమయతి శంకర కాబట్టి ఈ షకారబీజం చాలా విశిష్టమైనటువంటి శివా శివజ్ఞాన ప్రదాయిని ఈ షకార బీజం చాలా విశిష్టమైనటువంటి అట్లాగే రకార బీజం అగ్నిబీజం ఇది సూర్యునియందు ప్రకాశాన్ని నింపగలుగుతున్నటువంటి బీజాక్షరం అం వం రం ఎం లం అనే పంచబీజాక్షరాలలో రమ్ అనేటటువంటి రకార బీజం ఏదైతే ఉందో ఆ రకార బీజం యొక్క ప్రభావం చేత అగ్ని ప్రకాశించబడుతుంది ఇది అగ్నిబీజం కాబట్టి ఆదిత్యుని శక్తి అంతా రకార బీజంలో అలాగే ఈ స్థితికారకమైనటువంటిది భ్రామరీ శక్తిగా కూడా ఇది పేర్కొంది హరింకారంలో ఉన్నటువంటి ఈంకారము శ్రీంకారంలో ఉన్న ఈకారము కూడా తానే అన్నది అదిశక్తి భ్రామరీ శక్తి అట్టి ఈంకారము మానవుడిని ప్రణవోపాసన వైపు మేలుకొలుపుతుంది ఈ శకార రకాల ఈంకార బీజాక్షర సంపుట ఏదైతే ఉన్నదో ఇది త్రిమూర్తులుగా సగుణ రూపముగా వ్యక్తమై సృష్టిస్థితిలయాలను నిర్వర్తిస్తుంది ఇలా దర్శించారు మంత్రద్రష్టడు ఇలా దర్శించారు మహర్షులు చేకొని మది నిలిపి ఇది చేకొనటం అంటే అణు అణువున ఈ శబ్దరాజాన్ని ఈ ప్రణవాక్షరాన్ని పంచప్రణవాదిరేభజననీ యాలిని చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ఇలా అనేక స్తోత్రాలలో ఈ బీజాక్షర సంపుటీకరణ ఉంటుంది దీన్నంతా తెలిసి మది నిలిపి పూజ చేయుదు నిపుడు లోకాలోక విలోకుల సాకారుల నుంచి మదిలు సూటిగా వేసేసాడు మొత్తం సమాసాంగా లోకంబులు లోకేశుడు లోకస్తుగిన తుది ఆ లోకంబకు పెంజీకటి కవ్వల ఏకాకృతిని వెలిగేడు వాణిని ఆత్మభవు నీశ్వరునే శరణంబు వేడదని అని భాగవతగ అదే సమాసాన్ని ఇక్కడ కూడా ప్రయోగించారు లోకా లోలోక విలోకుల సాకారుల ఎంచి మదిలు సా సాధింతు నిందు లోకాలకు సంబంధించిన వారైనా సరే అంటే జాగ్రత్త అవస్థలో ఒక లోకం ఉంది స్వప్నావస్థలో ఒక లోకం సుశుత్యావస్థలో ఒక లోకం ఉంది ఉన్మత్తులకు వాళ్ళదైనటువంటి లోకం వాళ్లకు సిద్ధులకు వాళ్ళదైనటువంటి లోకం వాళ్లకు ఉంది సాధ్యులకు వాళ్ళలోకం వాళ్లకు ఉంది సాధువులకు వాళ్ళలోకం వాళ్లకు ఇవి భౌతికంగా కనబడేవి కావు కాబట్టి గర్భస్థ శిశువు ఏ లోకంలో ఉన్నాడు అని అడిగాను వాడి లోకంలో పడున్నాడు జన్మించిన శైశవావస్థలో ఉన్నటువంటి గంటల రోజుల శిశువు ఏ లోకంలో ఉన్నాడు వాడి లోకంలో పడున్నాడు పెద్దలు పద్నాలుగు లోకాలని సూక్ష్మంగా శక్తి రూపంలో ఉన్నటువంటి పద్నాలుగు లోకాలని మనకి చే ప్రయత్నం చేశారు ఇవన్నీ ఆయా లోక వ్యవహారములు ఆయా లోకస్థుల యొక్క వ్యవహారములు ఆయా లోకేశుల యొక్క అధిష్టానంలో ఏలుబడిలో జరుగుతూ ఉన్నటువంటి వ్యవహార నిర్ణయం ఇదంతా శక్తి పరిధి భౌతికమంతా ఎట్లా పదార్థపరిధో ఇదంతా శక్తి పరిధి విలోకుల లోకాలోక ఆలోకాన్ని అంజుల సంధింపజేశారు లోకము అలోకము విలోకము ఈ విలోకమన్న ప్రయోగం ఒక అచల సిద్ధాంతంలోనే ఉంటుంది అలోకం వరకు బ్రహ్మజ్ఞానంలో ప్రయోగించబడుతుంది తత్వజ్ఞానంలో ప్రయోగించబడుతుంది పరం పరాత్పరం పరబయలు బట్టబయలు ఇలా ఏదైతే పరతత్వ నిదర్శనంగా వాడేటప్పుడు ఈ విలోకము అనే ప్రయోగం చేశారు ఈ వి అనే ప్రత్యయం వలన రెండు అర్థాలు గోచరిస్తాయి అనమాట ఒకటి విశేషమైన లోకమని ఒకటి విలుప్తమైన లోకమని లేనే లేదని చెప్పడం లోకము లేదు అలోకము లేదు అని సూచించడం విలోకం ఎందుకనంటే లోకమునందున్న వారందరూ క్షరులు అలోకమునందున్న వారందరూ అక్షరులు కాబట్టి ఆ అక్షరుణ్ణే మనం బ్రహ్మం అంటున్నాం ఈ క్షరుణ్ణే జీవుడు కాబట్టి విలోకం అంటే అర్థం ఏమిటంటే అఖండ ఎరుక నిరసించబడినటువంటి బయలులో ఈ లోకములు లేవు ఆ లోకములు లేవు ఎంచిమదిలో ఇలా భావించేటటువంటి సాకారులంతా ఎవరైతే ఉన్నారో అంటే ఏమిటి సాకారులు మూడు రకాలు దేవ తిర్య మానవ వీరు ముగ్గురు సాకారులు దేవతలు సాకారులే సూక్ష్మ శరీరంతో ఉన్నారు ప్రకాశమయ దేహంతో ఉన్నారు తిరియక్ అంటే పశువులు జీవజాలమంతా కూడా ఎనిమిది నాలుగు మానవుడు తప్ప ఇవన్నీ సాకారములే అమివా నుంచి మానవుడు దాచక మానవుడు కాబట్టి వీళ్ళందరినీ ఒకే మాటతో చెప్పాలి అంటే సాకారులు అంటే వీళ్ళందరూ వచ్చేస్తారు వీళ్ళందరూ ఈ లోకములోనైనా ఉంటారు లేదా అలోకములో అయినా ఉంటారు గాని పరతత్వ రహస్యాన్ని ఎరిగినటువంటి విలోకం జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు ఆ కేవల జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు ఆ కేవలాత్మస్థితిని తెలుసుకోలేకపోతున్నాడు మదిలో సాధింతు నిండు కైవల్య మార్గంలో జన్మరాహిత్య మార్గంలో లక్ష్యాన్ని ఇక్కడ ప్రతిపాదించేది విలోకమైనటువంటి స్థితిని పొందాలి నీ హృదయాన్ని ఎంతగా విశాలపరచాలయ్యా అంటే నాహం నేను లేనివాడను అఖండ ఎరుక లేనటిది వృత్త సందు ఉన్నది బయలు అక్కడిదాకా ఆవరణ రహితంగా దాన్ని పెంచాలి వ్యాపకం ఏం చేయాలి నిరావరణం చేయాలి చేస్తే తత్పర జ్ఞప్తి బోధింతు ముందు ఇది పరతత్వం అంటే ఈ పరతత్వ జ్ఞప్తిని బోధించే ప్రయత్నం చేయబోతున్నా నేను అనే సూచన చేస్తున్నారు ఇక రెండవ భాగాన్ని పరిశీలిద్దాం సాధన వృత్తి చే సహస్రారమున జేరి శుద్ధి శుద్ధాంతరంగూడై సాధారణంగా సాధనలన్నీ చిత్తవృత్తి నిరోధంతో అయిపోతాయి వాటికి యోగ సాధనలని పేరు చిత్తశుద్ధితో అయిపోతాయి భక్తిగతమైన సాధనలు ఉపాసనా మార్గమేదైనా అది యోగమైనా భక్తి అయినా ఉపాసనా మార్గంగానే చెప్పకూడదు అవన్నీ చిత్తశుద్ధితో ముగిసిపోతాయి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది జ్ఞానమార్గం అక్కడి నుంచి ప్రారంభమై నిర్వాణ ప్రజ్ఞ ఆత్మసాక్షాత్కార జ్ఞానం బ్రహ్మానుసంధానం బ్రహ్మనిష్ట తురియానుభవం తుర్యాతీతం ఈ నడక మీద సాగేటటువంటిది జ్ఞానమార్గం మరి సంస్కారయుతమైనటువంటి వృత్తి కలిగినటువంటి వాళ్ళు ఈ కైవల్య మార్గానికి అధికారులు కాదు ఎవరికైతే సంస్కారములన్నీ దగ్ధమైనయో వాసనాక్షయమైందో అమనస్క స్థితికి చేరారో వాళ్ళు మాత్రమే అర్హులు అంటే సాంఖ్య విచారణ దగ్గర విచారణ ఇప్పుడే ప్రారంభించినటువంటి వాళ్ళకి ఈ సాక్షాత్తు కేవలాత్మస్వరూపాన్ని అందింపజేయడం చాలా కష్టం అది సాధ్యమయ్యే పని కాబట్టి అమనస్క వాళ్ళకి కూడా ఒక సాధన మిగిలింది ఏమిటయ్యా సాధనే వృత్తి వాడికి ఇంకా వేరే వృత్తులు పరాంగ్ముఖత్వము అంట పరాంగ్ముఖత్వం అంటే అర్థం ఏమిటంటే బయటివైపుకు చూసే చూకుని లో ఎగు తిప్పుకోవడం ఇది కూడా ఒక సాధనే అంటే ప్రవృత్తిని నివృత్తిగా మార్చుకోవడం ఇది సత్వగుణ ప్రధానంగా జీవించేటటువంటి వాళ్ళు చేసేటటువంటి సాధన అయితే ఇది చాలు పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనేటటువంటి సృష్టి వ్యక్తమైనటువంటి నాలుగు స్థితులు ఏవైతే ఉన్నాయో అందులో పరావాకు పరాంగ్ముఖత్వము పరతత్వము పరదృష్టి పరదృక్ అయినటువంటి స్థితిని పట్టుకోగలిగినటువంటి సాధన వృత్తి కలిగిన వాడే ఉండాలి మౌనవ్యాఖ్యని అర్థం చేసుకోగలిగినటువంటి సాధన వృత్తి కలిగిన ఉండాలి మరి బ్రహ్మనిష్ఠులైనటువంటి సనక సనందాదులు సనకుడు సనందుడు సనత్ సనత్సుజాతుడు సృష్టి ఆది స్థితి అందు మౌనవ్యాఖ్య బోధించినటువంటి దక్షిణామూర్తిని ఆశ్రయించారు ఆశ్రయించి ఈ పరతత్వానికి సంబంధించినటువంటి కైవల్య మార్గానికి సంబంధించినటువంటి బోధన పొందారు దాన్ని అర్థం చేసుకోవాలి అంటే వారందరూ అమనస్కులు అట్టి అమనస్క స్థితి ఎందున్న జీవన్ముక్తులైనటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి వారెవరైతే ఉన్నారో పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరిగినటువంటి వారు ఎవరైతే వారు మాత్రమే ఈ పరబయులు నిర్ణయాన్ని పరబాహ్య నిర్ణయాన్ని పొందగలుగుతున్నారు వారికి ఉన్నటువంటి సహజమైనటువంటి స్థితికి సాధన వృత్తి అని వారందరూ నిదా సదా ఏ స్థానంలో ఉన్నారట సదా గురు మండలంలో ఉన్నారు వారు సహస్రారమున జేరి మూడవస్థలలోనూ ఏ రకమైనటువంటి ఇంద్రియ వ్యవహారం ఉన్నప్పటికీ సకల కాలములందునూ సకల దేశములందు సదా సహస్రారమునందు మాత్రమే దృష్టిని కలిగి ఉన్నారు స్థితులై ఉన్నారు నిలకడ చెందు ఉన్నారు శోధితు బయలు అటువంటి వారికి లక్ష్యం పోయాలి ఈ సాధనానుభవ నిర్ణయం లేకుండా మాటగా నాగు గుట్టుకే లేదు నాకు చావులేదు అని అన్నానే అనుకోండి అవ్వాలి కదా కాబట్టి నిన్నే చెప్పాం పెద్దల పద్ధతి కూడా అయ్యింది మాట అన్నది మాట కాదు కాబట్టి శుద్ధాంతరంగూడై సహస్రార మంది ఉన్నటువంటి అమనస్కుడికి సహజమైనటువంటి లక్షణం సచిదానం ఇప్పుడు ఆయనకి వ్యష్టి అనే అంతరంగం లేదు సచిదానంద స్థితిలో ఉన్నటువంటి వాడు సత్యజ్ఞానానంతమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని దాటినటువంటి బొయలను పట్టుకుంటున్నాడు సచిదానందము లేనిదని నిరూపించబడాలి సత్య జ్ఞాన అనంతము లేనిదని నిరూపించబడాలి అటువంటి అంతరంగంలో శుద్ధాంతరంగుడై ఇది శుద్ధాంతరంగం అంటే గాధల గమన గమ్య నిరాలయం సాధారణంగా అధిష్టాన ఆశ్రయర్మంలో ఆలయాలు మాత్రమే ఉంటాయి నిరాలయం ఉండదు నిరాలయం అనే ప్రయోగమే ఉండదు ఆవరణలే ఉంటాయి నిరావరణమనే ప్రయోగం ఉండదు ఇది నిరాలయ పద్ధతి ఆశ్రయం లేదు రహిత మార్గం కైవల్య మార్గం ఇది తాను నిరసించే పద్ధతి దేహాత్మని అంతరాత్మని పరమాత్మని మూడింటిని నిరసించే పద్ధతి క్షరాక్షర పురుషోత్తములను నిరసించే పద్ధతి కాబట్టి ప్రత్యేగాత్మను నిరసించాలి పరమాత్మను నిరసించాలి అటువంటి గాథలన్నీయు ఈ ప్రపంచంలో ఎవరు దేని గురించి చెప్పినా అంటే పరాపశ్యంతి మధ్యమా వైఖరి వాక్కులుగా వ్యక్తమైనటువంటి సకల సృష్టి ఉన్నటువంటి సకల పురాణములు సకల శాస్త్రములు సకలోపనిషత్సారము వేదములు సమస్తము నిర్వాణమయమంతా కూడా గాథ ఈ గాథలన్నీ గీ కీట గీటంచట ఒక గీటుతో కొట్టిసేయటం దీనికి ఒక పద్ధతి ఉంది సాధారణంగా పెద్దల కడకి ఎవరి దగ్గరికైనా వెళితే లలాట మనందు విభూతి రేఖలు దిద్దుతారు అవి అపసవ్య దిశలో దిద్దుతారు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మగారు లలాట లిఖిత రేఖ సృష్టిని రచించేటప్పుడు సవ్య మార్గంలో సృష్టి రచించేడు దేశకులైనటువంటి వారి వద్ద మాత్రమే ఈ అపసవ్య దిశలో విభుక్తి రేఖ శిష్యుడికి పెట్టేటటువంటి పద్ధతి ఉందన్నమాట అంటే కర్మ రద్దు కర్మకు ఆధారమైన జ్ఞానం కూడా రద్దు జ్ఞానాజ్ఞానములు రెండూ రద్దు వసనాక్షయ మనోనాశములు ఏకకాలమునంది సిద్ధిస్తాయి అంతటి సాధికారత కలిగినటువంటి శిష్యుడికి ఇంకా ఆధరలన్నీ కీటడంచదా కీటడంచదంటే లేకుండా చేసేదా చెప్పుకోవడానికి వాడికి ఏమి లేదు నాయినా నువ్వు నేను కాదండి నైనా నువ్వు ఆత్మవా నేను కాదండి నువ్వు త్రిమూర్తులువే నేను కాదండి కొని ముక్కోటి దేవతలవా అది కాదండి కొన్ని నువ్వు బ్రహ్మవే అది కాదండి కొని నువ్వు పద అది కాదండి ఈ రకంగా ఏది ప్రతిపాదించినా ప్రతిపాదించుటకు తాను లేనటువంటి కీటడందన గమ్య నిరాలయం గమన అగమ్య చాలా ముఖ్యమైనటువంటి ప్రయోగం అండి ఈ కదార్థాలన్నిట్లో సంస్కృత సమాసాలని తేట కలిపి వాడేశారు శివరామ దీక్షతీయం మనం పరిశీలిస్తే శివరామ దీక్షతీయంలో కూడా ఇలా సంస్కృత శబ్దాలని తేట తెలుగు శబ్దాలని కలిపి వాడేసినటువంటి సందర్భాలు కనబడతాయి భాగవత కృష్ణ దేశిక ప్రభువులు మాత్రం కేవలం తేట తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్లుగా చిన్న కందార్థాలను రచించారు కానీ మనం బాగా పరిశీలనగా శివరామ దీక్షతని అర్థం చేసుకుంటే మొదట సంస్కృతంలో రాయబడినటువంటి గ్రంథం జ్ఞానవాసి గ్రంథం దాని అవతారలు ఉన్నటువంటి బృహద్వాసిష్టం కాబట్టి యోగ వాసిష్టము జ్ఞానవాసిష్టము బృహద్వాసిష్టము బృహద్వాసిష్టం అనేది చాలా చిన్న గ్రంథం సంస్కృతంలో ఉంటుంది శివరామ దీక్షతీయ మధ్యలో ఒక ఇరవై పేజీలు సంస్కృత భాగం అది మొత్తం ఆ ఇరవై పేజీల్లో చెప్పబడింది జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ గమనగమ్య ప్రయాణం మొదలుపెట్టాడు మరచి తినమందిరంబు మరచిపోయేది అని మెహర్బాబా ప్రేమికులు పాడేవాడు పాట కూడా నా యొక్క స్వస్థానాన్ని మర్చిపోయాను స్వరూప జ్ఞానాన్ని మర్చిపోయాను జీవుడైపోయాను ఈ లోకమే సత్యం అనుకున్నాను ఈ ప్రపంచమే సత్యం అనుకున్నాను ఈ శరీరమే సత్యం అనుకున్నాను శరీరగత సంబంధాలే సత్యం అనుకున్నాను ఇదంతా కలిపి క్షారం అని తెలిసింది శరీరీ అయ్యాడు అయితే శరీరీ అయితే చిన్న పెద్ద సంసారం ఒక్కడితో సర్దుకోవాల్సిన వాడు వెయ్యి మనితో సర్దుకోవాల్సి వచ్చింది ఒక మనిషితో సర్దుకోవలసిన వాడు ముప్పై కోట్ల దేవతలతో సర్దుకోవాల్సి వచ్చింది దేవతలతో పాటు రాక్షసుతో కూడా సర్దుకోవాల్సి వస్తుంది సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులతో సర్దుకోవాల్సి వస్తుంది వారందరి సృష్టి స్థితిలోయే విస్తీర్ణ ఆకర్షణలకు సంబంధించిన సృష్టి నియమాలన్నింటినీ కూడా తెలుసుకొని తానే కర్త హర్తా భర్త అయి ఉన్నటువంటి పొందవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది అక్షరుడు పురుషోత్తముడు అంటే అది సామాన్యమైనటువంటి అంశం ఏం కాదు ఎక్కడే ఉన్నట్టే ఉంటాడు ఎక్కడో ఉంటాడు అక్కడే ఉన్నట్టు ఉంటాడు ఇంకెక్కడో ఉంటాడు తెలుగు ఎక్కడ పనిచేస్తుందో వాడు స్వాధీనమై ఉండదు ఎరుక అఖండ ఎరుకగా పనిచేస్తు కాబట్టి ఇదంతా గమనము పరిణామము బయలు పరిణామరహితం దానికి గమనం ఎందుకని ములుగు వృత్స ఉన్నది ఇంకెక్కడికి పరిణమిస్తుంది పరిణమించే అవకాశాలు పరిణామరహితమైనటువంటి దానిని సూచించడం కోసమని గమన గమ్య అగమ్యము ఏమంటే ఏ గమనము అంటే పరిణమించాలంటే ఒక లక్ష్యం ఉండాలి కదా కాబట్టి బయలుస్థితిని చెప్పడం కోసమని లక్ష్యాతీతము లక్ష్యరహితము అనే సూచన ఈ గమన గమ్య అగమ్య అన్న దాంట్లో ఇచ్చారు నిరాలయం బగు ఏ ఆశ్రయము లేదు ఏ అధిష్టానము లేదు బోధమించిన కుంభకములో కుంభకం కాబట్టి కుంభకం అన్న శబ్దాన్ని చాలా విశేషమైనటువంటి ప్రయోగంగా ప్రతి పద్యంలో కూడా అందిస్తున్నారు ఎక్కడ కుంభించాలయ్యా ఇంకా గమనం లేని స్థితిలోకి ఇంకా గమ్యమే లేనటువంటి స్థితిలోకి ఆలయమే లేనటువంటి స్థితిలోకి ఆవరణమే లేనటువంటి స్థితిలోకి అధిష్టానరహిత పద్ధతిగా ఆశ్రయరహిత పద్ధతిగా కుంభించి ఉండిపోయాడు మనం కూడా చూడండి వాయువుని పూరించి కుంభించామనుకోండి అప్పుడు పూర్ణంగా కనబడతాం అంత వాయు వాయు శరీరాన్ని వాయుమయమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి అనుభూతి పూర్తిగా వాయువును రేచించి కుంభించామనుకోండి అప్పుడు శూన్యమైనటువంటి శరీరాన్ని మనం అనుభూతి చెందవచ్చు కాబట్టి చిన్న వ్యక్తిగతమైనటువంటి శరీరంలో ప్రాణ అవస్థలతో కూడుకున్నటువంటి అనుభూతుల ఇలా ఉంటే ప్రణవానికి అవతారా మౌనానికి అవతల అర్ధమాత్ర కవతల ప్రకాశానికి అవతల వాటిని కుంభించడం రావాలి వాటి గమనాన్ని నిలపడం రావాలి అలాంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో బోధ మించిన కుంభకములో చాలా గొప్ప రహస్యం ఉన్నది ఇందుకు ఈ బోధమించిన కుంభకం అనేది సూచిస్తుంది సూచిస్తోంది ఉన్మన్యావస్థయాగత కలిమలం శంకరం స్మరామి క్షంతవయ్యో మే పరాధ శివ శివ శివ శ్రీ మహాదేవ శంభో అన్నారు శంకర భగవత్ ఉన్మనీ అవస్థను పొందడమే చాలా కష్టం అంటే అటువంటి ఉన్మనీ అవస్థలో కుంభించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాటికి ఇక బోధ వినపడే అవకాశం ఎక్కడుందండి శ్రవణ మనన నిధిధ్యాసలు పనిచేయాలి అంటే వీడికి ఇంద్రియాలు పనిచేయాలి కదా ఏ ఇంద్రియాలు పనిచేయదు ఇంద్రియాలు పనిచేయో ఇంద్రియాధిష్టాన దేవతలు పనిచేయరు పిండాన్నము పనిచేయదు బ్రహ్మాండము పనిచేయదు ఆధారభూతమైన బ్రహ్మము అవ్యర్థము మహత్తన్న కూడా పనిచేయటం లేదు మహత్వ అవ్యక్తము మహద్హంకారము అని ఒక పద్ధతిగా పంచీకరణలో చెప్తున్నాం ఈశ్వర పంచీకరణకి పైకి చెప్పేటప్పుడు బ్రహ్మము అవ్యక్తము మహత్ అని వాటిని మార్చి చెప్తాం కాబట్టి అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా చెప్పేటప్పుడు ఒక చెప్తున్నాం రహిత పద్ధతిగా చెప్పేటప్పుడు ఒక పద్ధతిగా చెప్తున్నాం అపంచీకృతం లేదంటున్నాం ఇక్కడ పంచీకృతం లేదంటూ అధిష్టాన ఆశ్రయ పద్ధతి పూర్తి అయిపోతుంది అపంచీకృతమే లేదంటున్నాం ఇక సాంఖ్య విచారణ ఏమిటి బోధంతా సాంఖ్య విచారణే కదా తారకానికి వచ్చేటప్పటికే ఏ బోధ లేదు అమనస్కంలో అసలు బోధే లేదు అనుభూతే స్వానుభవ నిర్ణయమే బయలులో ఈ స్వానుభవ నిర్ణయం కలిగినటువంటి వాడే లేడు అక్కడ ఎదురుకే లేదు నేనన్నవాడే లేడు తానన్నవాడు లేడు అవు కాదన్నవాడు లేడు పూర్తి చెందడి మన సాధింతు నిందు తత్పరీ బోధితు ముందు అట్టి బయలు నిర్ణయమైనటువంటి స్థితి నుంచి అఖండ ఎరుకను విడిపించే పద్ధతిని నిరసించే పద్ధతిని పరబ్రహ్మ నిర్ణయాన్ని కాదనే పద్ధతిని మహావాక్య నిర్ణయ పద్ధతిని కాదనే పద్ధతిని కేవలం కేవలం ఈ కేవలం అన్నది చాలా ముఖ్యమైనటువంటి నాహం దీన్ని సూచిస్తుంది అందుకే ఈ కైవల్య మార్గానికి ఓంకారానికి ముందు సున్నా పెట్టబడుతుంది ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయ కామదం మోక్షదం చైవ తస్మాయ నమో నమ అని ప్రణవమంత్రోపాసనకి సంబంధించినటువంటి మంత్రరాజ ఇది స్తోత్రంగా శ్లోకంగా చదువుకుంటే జీవభావం మంత్రంగా ఉపాసిస్తే అక్షరపురుష పద్ధతి అందు రేపమును మాత్రమే అర్ధమాతృకను మాత్రమే పట్టుకున్నటువంటి వారికి బ్రహ్మనిష్ట తురియనిష్ట మౌనస్థితికి చేరితే ఈశ్వరీయ మౌనస్థితికి చేరితే మౌనవ్యాఖ్య స్థితికి చేరిన వారికి అఖండ ఎరుక విడచి బయలు నిర్ణయం కాబట్టి శూన్యము సంకల్పము కాలము ఈ మూడు కలిస్తేనే అఖండ ఎరుక ఈ మూడింటికి అతీతమై బయలు నిర్ణయాన్ని పొందాలి ఈ నడకని ఈ నిర్ణయాన్ని అందిపుచ్చుకునేటటువంటి పద్ధతిగా తత్పర జ్ఞప్తి బోధింతు ముందు త్రిమూర్తులని పరబ్రహ్మస్వరూపంగా గురువుగా భావించి గురునే త్రిమూర్తులుగా గురువునే పరబ్రహ్మస్వరూపంగా భావించి ఒకే పద్యంలో చెప్పబడినటువంటి గొప్ప బోధ ప్రబోధ ఇది అర్హులైన వారు సాధికారత కలిగినటువంటి వారు అనుకోగలిగినటువంటి నిర్ణయం ఇక సగురు స్తోత్రం శ్రీగురు చరణాబ్ జులు బాగుగా మదీ నిలిపి కొలువ ప్రజ్ఞాన్వితోడై గమ రహస్యమలవేగమచుదారీ వేరే లేదీ సద్గురుపుడుచేరుదామంటే కారుణ్యోడో గురు కల్ప వృక్షము చేరి వేరులేదని మృక్కి వివరింతర ఘోరతరవ భవబంధ సంకుల నీరధింప నీరధింబడ నీల మననం దారి తెల్పెద సగుణ నిర్గుణతత్వమును తెలియుటకు మార్గము వేరే లేదంటి సద్గురు నిపుడు చేరుదామంటే ఇందులో ఆవృత్తి చెందినటువంటిది వేరే లేదంటే సద్గురుని ఎప్పుడు చేరుదామంటే ఈ మొక్కటం ఆవృత్తి చెందింది మొదటి భాగాన్ని పరిశీలిద్దాం శ్రీ గురుచరణాబ్జం బులు వాగమదీ నిలిపి బులూ ప్రజ్ఞాన్వితూడై ఆగమరహస్మల వణ వేగమే తమణచుదారీ వేరే లేదన్ సద్గురు చే ఒక రహస్యాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ప్రారంభంలోనే ఆగమ శాస్త్రాలని ఆధారంగా చేసుకుని మన దేశంలో ఆలయాలని నిర్మించబడతాయి అంటే ఏ ప్రమాణంలో ధ్వజస్తంభం ఉండాలి ఏ ప్రమాణంలో ఆలయ చక్కెర ఉండాలి ఏ ప్రమాణంలో గాలిగోపురం ఉండాలి ఏ ప్రమాణంలో విమానాలు ఉండాలి ఏ ప్రమాణంలో ధ్రువబేరం మూలమూర్తి ఉండాలి ఏ ఏ స్థానంలో బలిపీఠం ఉండాలి ఏ ఏ కొలతలతో ప్రాకారం నిర్మించబడాలి ఇలా సరి అయినటువంటి జామెట్రికల్ ఏమంటాం దాన్ని డిజైన్స్ అమరికలతో నిర్మాణం ఉంటుందన్నమాట అంటే అర్థం ఏమిటంటే ఏ ఆలయమైనా సరే ఆగమ పద్ధతిగా నిర్మించబడింది అని చెప్పాలి అంటే ఎలా ఉండాలయ్యా అంటే మూడు రోజులలో సూర్యోదయ కాంతి ఎన్నిసార్లు ఎన్ని ఎక్కువ సార్లు మూల విరాట్టు క్షేత్రం చాలా ప్రశస్తమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది ఆలయం చాలా శక్తివంతమైనటువంటిది అని ఆగమశాస్త్రానుసారం నిర్ణయించబడినటువంటి ఆలయ నిర్మాణాలు చెప్తున్నాయి ఒక్కొక్క చోట సంవత్సరంలో ఒకసారే పడతాయి ఒక్కొక్క చోట అసలు పడే ఒక్కొక్క చోట పడవలకి దిప్పు ఉంటాయి దేవాలయాలు ఒక్కొక్క చోట ఉత్తరానికి దిప్పు ఉంటాయి ఒక్కొక్క చోట దక్షిణానికి దిప్పు ఉంటాయి ఇలా రకరకాల పద్ధతుల్లో ఉంటాయి సరే దేని విశిష్టతలు దానికి ఉన్నప్పటికీ ఆగమశాస్త్రం యొక్క రహస్యం ద్వారా దేవాలయాన్ని నిర్మిస్తాం అక్కడ ఉన్నటువంటి దైవానికి ఆ బలం ఆదిత్యుని ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి సూర్యదేవాలయాలు కానీ చాలా దేవాలయాలలో ఈశ్వర దేవాలయాలన్నింటిలో కూడా ఈ ఆదిత్య కిరణ స్పర్శ చాలా విశేషమైనటువంటిది భౌతికంగా చూస్తే అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం కానీ దాని వెనక సూక్ష్మమైనటువంటి మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు శాస్త్ర శబ్దప్రయోగాలు ప్రకృతిలో ఉన్నటువంటి అనేక శక్తుల యొక్క ప్రయోగాలు చాలా ఉన్నాయి ఇది చాలా విశేషమైనటువంటి శాస్త్రం అయితే ఇదంతా కూడా మళ్ళా భౌతికమే ఆగమరహస్యం అది వేరే మామూలుగా అంటే వర్షార్థంగా ఏ శాస్త్రాన్న పరిశీలిస్తే అదేదో పెద్ద విశేషంగా కనపడదు దాని యొక్క లక్ష్యార్థం తెలియబడదు ఈ ఆగమములు నిగమములు అని మనకి శాస్త్రాలు ఎంటరో కాదు అట్టి ఆగమ శాస్త్రాలన్నీ కూడా తత్వజ్ఞాన స్ఫూరకములు అంటే మనం తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఆగమ శాస్త్రాలని బాగా అధ్యయనం చేయాలి ఆగమశాస్త్రాలను అధ్యయనం చేయాలి అంటే ప్రజ్ఞాన్వితుడై ఉండాలి అది సాధికారత్వం ప్రజ్ఞాన్వితుడై ఉండాలంటే శ్రీగురు చరణాబ్ జాగుగా మది నిలిపిగులు స్థిత ప్రజ్ఞత్వం రావాలి అంటే తప్పక శరణాగతుడై ఉండాలి చతుర్విధ శుశ్రూషల ఉనర్చిన ఉండాలి మానసిక ఆశ్రయం పొందిన వాడే ఉండాలి హృదయంలో ఐక్యతాసిద్ధిని పొందిన వాడే ఉండాలి దైవదత్తమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి దైవం పిలిస్తే పలికేటట్టుగా ఉండాలి ఇలా ఉన్నటువంటి వాడు ఆ శ్రీగురు చరణాబ్జములను సేవించడం రుపాదకమల సేవ చాలా విశేషమైనటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది ఒక్కసారి మహానుభావుడు సంకల్పిస్తే ఇంకా ఎప్పటికీ జీవభావం కలగడు ఇక ఎప్పటికీ ముక్తుడేవాడు అటువంటి ప్రజ్ఞాన్వితుడయి ఆగమరహస్యమలవాగా ఆ ప్రజ్ఞ శతప్రజ్ఞుడై చూచాడు ఆగమరహస్యాల అప్పుడు సృష్టి నియమాలన్నీ బోధపడ్డాయి అర్జునుడికి పద్దెనిమిది అక్షోహిణీల సేన కనబడుతోంది అతిరథులు మహారథులు అర్ధరథులు రథులు అనేక మంది కనబడుతున్నారు చేయాల్సిన యుద్ధం అంతా కనబడుతోంది చేయవలసిన కర్తవ్యం అంతా కనబడుతుంది కష్టం అంతా కనబడుతుంది కనబడుతుంది కానీ క్లైబియత దిగులు విషాదం ముంచుకొచ్చింది పెద్ద పెద్ద పనులు చేయబోయే ముందు మానవులందరికీ ఇట్లా విషాదయోగం ప్రాప్తిస్తుంది అనమాట అప్పుడు దైవం నేను మేలుకొలుపుతుంది అదే రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ఆ మేలు కలపడమే సాంఖ్యయోగం కాబట్టి శిష్యుని కూడా సాంఖ్య విచారణాక్రమం బోధించడం ద్వారా గురువు మేలుకొలుపుతాడు ప్రజ్ఞాస్థితిలో మేలుకొలుపుతాడు చైతన్య స్థితిలో మేల్కొలుపుతాడు ఆత్మభావంలో మేలుకొలుపుతాడు బ్రహ్మానుసంధానం చేయిస్తాడు నువ్వు బ్రహ్మస్వరూపుడు అనే నిర్ణయాన్ని తెలియజెప్తాడు ఆగమ రహస్యమంతా కూడా తద్బ్రహ్మా కిం బ్రహ్మ అని శిష్యుడు అడుగుతాడు అంటే బ్రహ్మ అనగా ఏమి తద్బ్రహ్మ అంటాడు కాబట్టి చాలా ఉపనిషత్తులు మనం బాగా అధ్యయనం చేస్తే బ్రహ్మసూత్రాలను బాగా అధ్యయనం చేస్తే ఇట్లా సంవాద రూపంలో చక్కటి గురుశిష సంవాద రూపంలో బ్రహ్మజ్ఞానం అంతా కనబడుతుంది వేదాంత పంచదశలో కూడా కనబడుతుంది ఇటువంటి ఆగమ రహస్యమైనటువంటి బ్రహ్మనిష్ట అలవాడ ఇది చాలా ముఖ్యమైన శబ్దం అలవాడ అలాట ఇప్పుడు మనకేం అలవడింది దేహాత్మభావం బాగా అలవడింది లౌకిక భావం బాగా అలవడింది త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి భావం అంతా బాగా అలవడింది జన్మాంతర విశేషం చేత బాగా అలవాటైంది ఇది అలవాడటం అంటే పుట్టిపోయి పుట్టిపోయి పుట్టిపోయి పుట్టిపోయి పుట్టిపోయి ఎంతగా అలవడిపోయిందయ్యా అంటే నువ్వు పుట్టలేదురా బాబు అంటే వాడు నమ్మే నువ్వు పోవురా బాబు అంటే అసలు నమ్మడు కాబట్టి ఇంత బలమైనటువంటి అభ్యాస దోషమున్నటువంటి వాడిని సరాసరి అంటే శరీరమే నేనుగా ఉండి విషయాత్మకంగా జీవిస్తున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఉన్నది బయలు లేని చేరుక నువ్వు ఎప్పటికీ పుట్టలేదు నువ్వెప్పటికీ పోవు అని డైరెక్ట్గా రహస్యత్రయ మంత్రాన్ని ఈ ఉత్తపడ్డ బయలు ఏమీ లేదు మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏదీ లేదు కళలో శరీరాలు ఎలాగో అలాగే అని మూడు మంత్రాలని చెప్పేసి ఈ మూడింటిని చచ్చేదాకా నిద్ర వచ్చేదాకా అనుకుంటూ ఉండరా బాబు అని చెప్పేస్తే అయిపోతాడా సద్యోముక్తిని పొందగలిగిన వాడు అవుతాడు కాబట్టి కైవల్య మార్గం అంతా సద్యోముక్తికి సంబంధించింది క్రమముక్తికి సంబంధించింది కాదు అద్వైతం దాకా బ్రహ్మజ్ఞానం బ్రహ్మనిష్ట వరకు క్రమముక్తి జీవన్ముక్తి వరకు క్రమముక్తి పరబ్రహ్మ నిర్ణయం అది కూడా సాధ్యమే సాధన సాధ్యమే కానీ కైవల్య మార్గం నేను లేని వాడనని నిరూపించాలి అంటే అది ఆ క్షణంలోనే అయిపోవాలంటే గురువు బోధించేటటువంటి కాలంలోనే గురువుని దర్శించిన కాలంలోనే దక్షిణామూర్తి మౌనవ్యాఖ్యగా ఆయన ఏం చెప్పలేదంటే చిన్ముద్రను చూపెట్టారు అని బ్రహ్మ వివాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తరిత విజ్ఞయా త్రిగుణయా శేషం మయా కల్పిత అన్నారు ఎవరు బ్రహ్మజ్ఞానులైనటువంటి సనక సనందాదుడు మరి వారి చెప్పారా ఏం చెప్పలేదు కైవల్యం అనగా అని వారి ప్రశ్న పరతత్వం అంటే ఏమిటి అనేది వారి ప్రశ్న వాళ్ళ సాధికారత వాళ్ళ అనుభవ జ్ఞానం గురించి చెప్పుకొని ప్రశ్న అడిగారు పరతత్వం గురించి బోధించమని అడిగేది అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు చెప్పకుండా చిన్ముద్రాంకితులై ఉన్నారంతే అర్థం చేసుకోమన్నారంతే ఇదే అంశం కందార్థంలో కూడా ఉంటుంది ఎరుక కావల మాట ఎక్కడోయి అక్కడ మాటే లేదు నిశద్ధో బ్రహ్మ ఉచ్యతే అని తెలుసుకోవాలి అలా ఉండాలి ఎంత అలా ఉండటానికి ఎంత సమయం పడ్డాలయ్యా ఏ తత్క్షణమే అలా ఎవరికైతే అవుతుందో వారికి సాధ్యం అవుతుంది వారు కడతీరిన వారు వేగమే తమ వేగమే అంటున్నారు చూడండి ఇక్కడ అలవడ వేగమే అలవడటానికి చాలా టైం పడుతుంది బ్రహ్మ నిష్ఠుడవ్వడానికి చాలా టైం పట్టచ్చు పరబ్రహ్మ నిర్ణయం పొందడానికి కూడా కొద్దిగా టైం పట్టచ్చు కానీ కైవల్య స్థితిని తను లేని స్థితిని పొందడానికి వేగమే తమమణచూద అసలు తమమే లేదు ఎందుకనిట శుద్ధ తమస్యే సృష్టి శుద్ధ సత్వం అంతా దైవం అయితే శుద్ధ తమస్సు అంతా సత్వ తమస్సుల యొక్క మిశ్రమం అంతా కూడా జీవ సృష్టి అయింది ఇంతే సృష్టి మూడు భాగాలుగా చూస్తే ఇలా కనబడుతుంది శుద్ధ తమస్సు పదార్థ సృష్టి శుద్ధ సత్వం అంతా శక్తి రూపం దైవ సృష్టి అది కాస్త ఇది కాస్త శుద్ధ రజస్సు మిశ్రమం సత్వం తమస్సు యొక్క మిశ్రమంచేత జీవసృష్టి తమమణచుదారి వేగమే ఎంతసేపట్లో పోవాలయ్యా అజ్ఞానం రెపపాటిలో పోవాలి ఎంతసేపట్లో పోవాలయ్యా మాయా రెపపాటులో పోవాలి ఎంతసేపట్లో పోవాలయ్యా అవిద్య రేపపాటలో పోవాలి అనాది మాయ అన్నాం మరి అనాది అంటే మరి అక్కడ ఎప్పటి నుంచో చూద్దాం మాకు తెలియదండి అంటున్నాం కదా మరి ఎప్పటి నుంచో ఉంటామంటే అసలు లేనే లేదు అని మారు ప్రశ్నించడానికి వీలు కాని పద్ధతిగా వేరే లేదంటే సద్గురువు నెప్పుడు చేరుదామంటే సద్గురువు వేరే సత్శిష్యుడు వేరే ఎక్కడున్నారు ఇద్దరూ అశరీరులే ఇప్పుడు అశరీరుడైనటువంటి అశరీరి అయిన సద్గురుమూర్తి అశరీరి అయిన శిష్యుడు కైవల్య మార్గానికి వీళ్ళు మాత్రమే అధికారులు వీళ్ళిద్దరూ తారసిల్లడమే ప్రపంచంలో ఈ సృష్టి మొత్తం మీద అత్యద్భుతమైన వింత ఏమిటని స్వామి వివేకానంద పరమహంసను అడుగుతారు అశరీరి అయినటువంటి సద్గురుమూర్తి అశరీరి అయినటువంటి సత్శిష్యుడు ఒకరికొకరు అన్యోన్య దర్శన స్థితి కలగడమే అత్యద్భుతమైనటువంటి వింత అదే ఈశ్వరానుగ్రహం కాబట్టి మానవుడు అపేక్షించదగినటువంటి ఒకే ఒక కోరిక ఏమిటి అంటే అశరీరి అయినటువంటి సద్గురుమూర్తి యొక్క అన్యోన్య దర్శనం కలిగేటట్లుగా ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి వేరే లేదంటే సద్గురునెప్పుడు చేరుదామంటే సద్గురుమూర్తి ఎక్కడో ఉన్నాడు వెళ్ళి ప్రయాణం చేసి ఆయన వచ్చి కలవాలి ఆయన ఎప్పుడు కలుస్తాడో ఏమిటో కానీ వెతికేటటువంటి సాధకుడు పనికిరాడు దీనికి అశరీరి అయిన సద్గురుమూర్తి అశరీరి అయినటువంటి శిష్యుడు వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి నిర్ణయ క్రమమే కైవల్య మార్గం ఇక రెండవ భాగాన్ని చూద్దాం కారుణ్యోడూ గురు కల్ప వృక్షము జేరింతూ నీ బోధ వివరి ఈ వివరింతును ఈ బోధ ఘోరతరవ బంధ సంకుల నీరేల మననము దారి సగుణ నిర్గుణతత్వము తెలియట కుమార్గము కాలని నుంచి బయలుదేరని శంకర భగవత్పాదులు గోవింద భగవద్పాదుల యొక్క కుటీరానికి గృహకి చేరారు నర్మదాన నీ శ్రీరామచంద్రమూర్తి వశిష్ట మహాముని యొక్క తలుపుని తట్టాడో అలా శంకర భగవద్పాదులు గురుపాద పద్మవులను ఆశ్రయించడానికి తలుపు తట్టారు ఎవరు నీవు అన్నారు నాహం మనుష్యో నచదే వయక్షో నిర్వాణశక్తం టకటకా చెప్పేశారు నేను అది కాదు నేను ఇది కాదు నేను అది కాదు మరి నీవెవరవు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూపుడకు శివుడనే నేను ని చెప్పి గురుపాద పద్మములను చేరినారు శంకర భగవత్పాదం అంతేగాని నామరూపాత్మకమైనటువంటి మాంసపిండ తనువుతో కూడినటువంటి దేహతాదాత్మ్యత బుద్ధితో గురువుని చేరలేదు రూప శివోహం శివోహం మీ శిష్యుని వచ్చానండి అని భౌతికంగా చెప్పరా అదే మాటలు ఇక్కడ అంటున్నారు కారుణ్యుడగు గురు కల్పవృక్షము చేరి కల్పవృక్షం అని ఇక్కడెందుకు ప్రయోగించారా అంటే గురువుగారు కల్పవృక్షం లాంటివి వాడాడు అంటే అర్థమేమిటి కడతేరినటువంటి గురువు సమక్షంలో నువ్వు అడగక్కర్లేదు ప్రశ్నించక్కర్లేదు మీ యొక్క అంతరంగం ఆయనకు తెలియదా నీ హృదయంలో మేము ఏమనుకున్నామో తెలియదా తదాస్తు అస్తు తదాస్తు దేవతలు ఆయనను పరివేష్టించి ఉంటాయి ప్రకృతిలో ఉన్న సకల దేవతాశక్తులు ఆయనను పరివేష్టించి ఉంటాయి అది కల్పవృక్షం అంటే ఆ కల్పవృక్షాన్ని కిందకి చేరి ఏది సంకల్పిస్తే అది అనుభూతం అవుతుంది కాబట్టి ఉత్తమైనటువంటి కైవల్యాన్ని సంకల్పించాలి అటువంటి గురుమూర్తిని చేరాలి అటువంటి కల్పవృక్ష స్థితిలో ఉన్నటువంటి గురుమూర్తిని చేరాలి చేరారు గురు ఆయన కరుణా సముద్రుడు నిజానికి ఒకరిని ఉద్ధరించవలనని ఒకరిని కడతీర్చవలనని ఏ సంకల్పము లేనటువంటి వాడు తానే లేనటువంటి వాడు దేశకాలములు లేనటువంటి వాడు ఎస్టి సమిష్ఠలు లేనటువంటి వాడు ఏ ఆవరణము లేనటువంటి వాడు ఏ ఆశ్రయము లేనటువంటి వాడు పూర్ణము లేదు శూన్యము లేదు అటువంటి కరుణా చేరి వేరు మృక్కి ఆయన ఏమడగలట అయ్యా మొదటి వరం మీకు నాకు అభేద స్థితిని గలరు మొదటి సంకల్పం శిష్యుడు అడగవలసినవి ఏమిటో చెప్తున్నారు ఎందుకని వారు అశరీరి గురువు మరి శిష్యుడు కూడా ఎలా ఉండాలి అశరీరి శిష్యుడై ఉండాలి అప్పుడే అభేదస్థితి సాధ్యమవుతుంది కాబట్టి కైవల్య మార్గానికి అధి సాధికారత అర్హత ఎవరికయ్యా అంటే సాధన చతుష్టయ సంపన్నుడై ఘోర సంసార బాధన అనుభవింపజాలక వచ్చినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు వాడు ఆల్రెడీ సాధన చతుష్టయ సంపన్నుడు ఇప్పుడు ప్రత్యేకంగా వాడికి సాధన చతుష్టయం గురించి చెప్పి పనిలే కాబట్టి శిష్యుడు ఎటువంటి వాడై ఉండాలట ఇప్పుడు వేరు లేదని మృక్కి నన్ను కరదీర్చడానికి నువ్వు తప్పి వేరే ఎవరు లేరయ్యా అని అడగడం ఒక పద్ధతి నీకు నాకు అభేదం అభేదం కల్పించవయ్యా అభేదస్థితిని వసంగవయ్యా అని మొదటి వారాన్ని అడగడం మొదటి పద్ధతి కాబట్టి అడిగేదేదో ఉత్తమమైన వారాన్ని అడుగు అభేదస్థితిని అడుగు వివరింత నీ బోధ నీ హృదయంలో గురువును పెట్టుకున్నావు పరిమితమైన పద్ధతి ఆవరణ పద్ధతి ఆశ్రయ పద్ధతి ఎరుక పద్ధతి గురు హృదయంలో నువ్వు చేరావు నువ్వు కూడా ఆ శరీరవే అప్పుడు అప్పుడు వివరించబడింది కైవల్య మార్గముకులంబడేల మననముసార బాధను అనుభవింపజాలక శనకందార్థాలు మొదలక్కబడే దేవస్థి జనులారా అని సంబోధిస్తారు కాబట్టి అలా ఎవరైతే వచ్చారో ఘోరతరమైన ఇంతకంటే ఘోరం ఇంకోటి లేదండి ఈశ్వరుడికి రెండు రూపాలు ఘోర రూపం అఘోర రూపం శాంత సహన సౌశీల్య కరుణా సముద్రుడిగా అఘోరుడు గాను సృష్టిని వెనక్కి తీసుకునేటప్పుడు రుద్రతాండవం జరిగేటప్పుడు లయకారుడుగాను ఘోర రూపంగాను ఉంటాడు ఒకే సూర్యుడు పన్నెండు మంది సూర్యులు వెలిగినంత ప్రకాశాన్ని ప్రచండాగ్నిని వెదజల్లుతాడు ప్రళయకాలంలో భూమి మీద నీటి చొక్కంటూ ఉండదు వెనక్కి తీసుకోబడుతుంది సృష్టి అంతా కూడా ఇది ఆ రుద్రస్వరూపం అందుకని తపనుడు అని పేరు ఆదిత్యనకు అదే ఇప్పుడు అలా లేడు కదా ఆదిత్యుడు సృష్టి పోషకర్తగా కూడా ఉన్నాడు ఆయన లేకపోతే కిరణజన్య సంయోగక్రియే లేదు పిండి పదార్థమే లేదు పిండి పదార్థం లేకపోతే షుగరే లేదు షుగర్ లేకపోతే చెట్టు లేదు చేమ లేదు జీవీ లేదు ఏదీ ప్రోటీన్ లేదు గ్లూకోజ్ లేదు గ్లూకోజ్ లేకపోతే ఏదీ లేదు కాబట్టి మొత్తం సూర్యుడి మీద ఆధారపడి మన జీవన చక్రం అంతా జరుగుతుంది అందుకని ఘోరతర భవబంధ నిర్గుణతత్వము ఆ ఆదిత్యుని దాటిపోవాలి ఆ మండలత్రయాలు దాటిపోవాలి ఆ కాలాన్ని దాటిపోవాలి విశ్వాన్ని దాటిపోవాలి దాటడమే పని నిరసించడమే పని ఇంకా కైవల్య మార్గంలో తెలుసుకోవడం అనే పని తెలుసుకునే వచ్చాడు ముక్తి నిర్ణయం అయ్యేవి వచ్చాడు మోక్షం అంటే స్పష్టంగా తెలిసే వచ్చాడు తల తీసి అక్కడ పెట్టమంటే పెట్టగలిగే దశలోనే వచ్చాడు ఘోరతరవ బంధ సంకుల నీరధింబడేల నీరధి అంటే సముద్రం చాలా పై ఎత్తికెళ్ళి చూస్తే జ్యోతిర్మండలంగా కనబడుతున్నటువంటి కోటానుకోట్ల నక్షత్రశి అంతా కూడా ప్రకాశ వలయంతో ప్రకాశమనే వలయాలతో కూడుకున్న సముద్రంలాగా కనబడుతుంది అదంతా ఎటువంటిదట భావబంధంతో కూడుకున్నటువంటిది ఎటువంటి భావబంధంతో కూడుకున్నట ఘోరతరమైనటువంటిది అంటే ఒకసారి అఖండ ఎరుకలోకి గనక దిగొస్తే మరలా ధరించాలంటే జననమరణ చక్రాన్ని చాలా కష్టమైపోతుంది అందువలన భవము అంటే జనన మరణాలను కలిగితే భావం బంధము కాలబంధము కర్మబంధము సమిష్టిగా ఉన్నప్పుడు కాలబంధము వ్యష్టిగా ఉన్నప్పుడు కర్మబంధము ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం సంకుల అన్నారు అందుకని ఈ కాలబంధము ఆ కర్మబంధము పడుగుపేకగా అల్లుకుపోయినాయట అందువల్ల జీవభావనలో ఉన్నటువంటి వాడు తేల్చుకోలేడు అది వాడి వల్ల అయిందా ఈశ్వరుడి వల్ల అయిందా ప్రకృతి వల్ల అయిందా శక్తి వల్ల అయిందా పరార్థం వల్ల అయిందా జననం వల్ల అయిందా పోషణ వల్ల అయిందా తెలుసుకోలేడు వాడు ఎప్పటికీ సంశయాత్ముడే జీవుడు ఎప్పటికీ సంశయాత్ముడే చెయ్యాలన్నా సంశయాత్ముడే వినవించాలన్నా సంశయాత్ముడే సంశయాత్మ వినస్తి అందుకే ఉడుతూ పోతూ ఉంటాడు అందుకని సంకులము అన్నాడు సం కులం కులం అంటే మీరు కులం అన్న శబ్దం సంస్కృత శబ్దం కౌలిని కులయోగిని అని లలితాసనామంలో ఉంటాయి కాబట్టి కులము అంటే శక్తి అనర్థం బిందువునందున్నటువంటి ఆకర్షణ శక్తికి కులమని పేరు ఇట్లా అనేక రకాలైనటువంటి రహస్యార్థాలు ఇందులో చాలా ఉన్నాయి ప్రాణశక్తికి కూడా కులం అని పేరు మహాప్రాణమనకు కూడా కులం అని పేరు ప్రకృతి ఎందుకు అన్ని శక్తులకు కులములని పేరు వాటన్నిటికీ ఆయా వశన్యాది అధి అధిదేవతలు అరవై నాలుగు వేల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా కుల దేవతలు ఇట్లా వీళ్ళందరినీ వీళ్ళందరూ ఉన్నటువంటి మార్గానికి కౌలిని మార్గం అని ఇంకా లోతుగా దీన్ని వివరించడం అనవసరం సరే ఈ సంకులం ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు కర్మబంధం కాలబంధం ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి పెనవేయబడి ఉన్నాయి అయ్యా అడ్డదారాలు నిలువుదారాలుగా అల్లుకుపోయినాయి మొత్తం అంతా అందులో నుంచి ఎవరు తప్పించుకోగలిగే అవకాశమే లేకుండా అల్లుగుపోయింది అందుకనేది భవబంధంగా పరిణమించేసింది ఎటువంటిది అంటే ఘోరతర భవబంధ సంకుల నీరధి అదొక పెద్ద వస్త్రం పెద్ద సముద్రం ఎంత పెద్ద సముద్రం అంటే అదే ఆద్యంతములు లేకుండా విస్తరించిపోయినట్లుగా ఉన్నది కానీ అది అద్యంతములు కలిగి ఉంది ఆవరణ కలిగి ఉంది ఆశ్రయాన్ని కలిగి ఉంది అధిష్టానాన్ని కలిగి ఉంది తనకు తానే అధిష్టానం అది అది స్వాధిష్టానం కాబట్టి లేకుండా పోవాలంటే తనకు తానే లేకుండా పోవాలి ఎలా వచ్చింది తనకు తానే వచ్చింది తనకు తానే అధిష్టానం తనకు తానే లేకుండా పోతుంది ఇంకా అర్థమయ్యేటటు చెప్పాలయ్యా అంటే ఒక పెద్ద మంచి గుమ్మడకాయ ఒక చిన్న ఆవ గింజ ఎన్ని ఆవ గింజలైతే ఒక పెద్ద మంచి గుమ్మడకాయ అవుతుంది పోని ఒక చీమ ఒక పర్వతం అంత ఏనుగు ఎన్ని చీమలైతే ఆ ఏనుగు సరిపోతుంది ఈ పిపీలికం చీమ స్థాయిలో ఉన్నవాడు జీవుడు ఆ పర్వతం ఏనుగు స్థాయిలో ఉన్నవాడు బ్రహ్మముడు ఇంకా చెప్పాలంటే ఒక ఇసుక రేణువు ఒక పెద్ద పర్వతం హిమగిరి శిఖరం అంత పర్వతం ఇలా చాలా పోలికలు ఉన్నాయి ఈ సృష్టిలో కానీ ఇవి ఇవి సరిపోవడం లేదట కారణం ఏమిటంటే మహాంబుధి అతిపెద్ద సముద్రం ఎంత పెద్ద సముద్రం అంటే ఈ సకల చరాచర సృష్టి అనంత విశ్వమంతా కలిపి ఒకటే సముద్రం జ్యోతిర్మయమైన సముద్రం ప్రకాశవంతమైన సముద్రం మధ్య మధ్యలో కృష్ణబిలాలు మధ్య మధ్యలో గెలాక్సీలు మధ్య మధ్యలో నెబిలాలు అనేకంగా అదుగుపోయినటువంటి నక్షత్ర రాశి వాటి మధ్య ఏర్పడి ఉన్నటువంటి గురుత్వాకర్షణ బలం ఇలా ఈ విశ్వం వ్యాపకం ఉంది లెక్కల్లో చెప్పాలంటే ఎరటోస్త జల్లుడంటారు దీన్ని దీనికి ఎండ్లెస్ ఇన్ఫినిటీ అంటారు దీన్నే ఇలా వ్యాపకం అయిపోతూనే ఉంటుంది జరిగిపోతూనే ఉంటుంది పరిణమిస్తూనే ఉంటుంది కానీ బయలు ఈ విషయం రెండింటిని చూస్తే ఈ అనంతంగా కనబడుతున్న విషయం అంతా బయలులో ఆవగింజంత అట్టి ఆవగింజంత విశ్వంలో అసలు చెప్పడానికి వీలుగానంత పార్టికల్ ఒక బ్రహ్మాండం అటువంటి చెప్పడానికి వీలుగానంత గణితించడానికి వీలుగానంత బ్రహ్మాండానికి ఒక బ్రహ్మగారు ఒక విష్ణువు గారు ఒక రుద్రుడు గారు ఒక త్రిమూర్త్యాలు త్రిశక్ త్రిమూర్తులు త్రిశక్తులు పంచకోశాలు పంచబీజాలు సృష్టి అంతా దాంట్లో ఒక భూమి ఆ భూమి మీద ఒకనొక ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒకనక మానవుడు ఆ ఒకనక మానవుడికి సంబంధించినటువంటి చైతన్యం ప్రతిజ్ఞ ఆవరించబడిన అత్యంత పరిమితమై ఉన్నటువంటి చైతన్యం ఇది అంతటా వ్యాపకమై ఉన్న బయలను గుర్తెరిగితే ఇప్పుడు ఇది ఉందని చెప్పడానికి అసలు దీనికి ఏమైనా లేదు కదా సర్వకాల సర్వావస్థలలోనూ కళాతీతమై శూన్యాతీతమై సంకల్పాతీతమై పూర్ణమై శూన్యమై సర్వమై అంతటా అదే ఉన్నటువంటి ముందు వెనక అంతర్బాహ్యములనే తేడాలు లేనటువంటి ఏ భేదములు లేనటువంటి సర్వభేద వివర్జితం ఆవరణరహితమైనటువంటి దారీతెల్ పెద ఇది రెండవ వరం గురు హృదయంలో స్థానం సంపాదించిన తర్వాత ఐక్యతా సిద్ధిని పొందిన తర్వాత అడిగవలసినటువంటి రెండవ వరం ఏమిటయ్యా అంటే అటువంటి జనన మరణ చక్రం ఉన్నటువంటి ఇరుక అనేటటువంటి ఆఖండ ఎరుకలోకి నన్ను ఎందుకు పడేస్తావయ్యా నన్ను ఉద్ధరించవయ్యా అడగాలట మననము దారి తెల్పెద సగుణ నిర్గుణతత్వమును తెలియుటకు మార్గము వేరే లేదంటే ఈ పడుగు పేకగా అల్లుగు పోయినటువంటి అనంత విశ్వము సగుణంగాను నిర్గుణంగాను తత్వముగా త్వ అంతా సగుణం తత్తంతా నిర్గుణం చూటుగా చెప్పాలంటే త్వమ్ అంతా సగుణం తత్తంతా నిర్గుణం ఈ రెండు ఒకటే అసి పదం తత్వమసి తెలియుటకు మార్గము వేరే లేదంటే ఇది నువ్వు సగుణంగా ఉన్నా తెలియదు ఆయన సగుణాన్ని వదిలిపెట్టి నిర్గుణంగా ఉన్నా అప్పుడు కూడా తెలియదు అయితే కర్మ బంధం ద్వారా జనన జన్మ జానమరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు లేదా కాలబంధం ద్వారా జానమరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి సద్గురు నిపుడు చేరుదామంటే కరుణాసముద్ర అయినటువంటి కల్పవృక్షమైనటువంటి ఏ తక్షణమే నెరవేర్చగలిగేటటువంటి జ్ఞానమూర్తి అయినటువంటి సద్గురుమూర్తిని ఈ రీతిగా ఆశ్రయించాలి ఇది స్వగురు స్తోత్రం హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ నమదోనం ఓర్ణ వశిష్యో తత్సహతు సహనోగుణు సహ వీర్యం హ తేజస్వినధిర్మస్ మా విషావహై ఓ శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమ్ హరి ఓ